నామానికి కాపాడైనాలు భద్రపట్టువంటి కాపాడైనా కృపల్లో సినిమాలు దాటుకున్నారు దాన్ని బట్టి మీకు వందరాలు ఎక్కడ అభిషేకించిన ప్రకృతి మా కాలంలో నెరవేరు పరిశుభ్ర మీ ప్రేమ ఎంతో ఎంతో మధుర పాఠ రెండు రెండు చరణాలు బాగున్నా ప్రేమ ఎంతో ఎంతో మధురం ఎసయా మధురం ప్రేమ మధురీ మధుర ప్రేమాధుర ప్రేమా చింత మధుర ఇసు మధుర చల్లి కుండు ప్రేమా సుమీ కుండు ప్రేమా చల్లి కుండనా ప్రేమా చెల్లి ప్రేమా అన్న కుమా కన్నా తండ్రి కొడు నీ ప్రేమా అన్న కొండనా ప్రేమా కన్నా తండ్రి కొడు నీ ప్రేమా నీ ప్రేమా ఎందు మధురం ప్రేమా ఎంతో చిత్త మధురం నాక సిని నీ ప్రేమా నాకైతే చూ ప్రే నాకైనా ప్రేమా నాకైతే చె నూ నీ ప్రేమా నాకై మే నీ ప్రేమా నాకైలె నూ నీ ప్రేమ నాకై మే నీ ప్రేమ చె ప్రేమాధురీ ప్రే మధురయా మధురీ మధురీ ప్రేమా నకింత మధురం యుషయా మధురతి మధురం ప్రేమా నకింత మధురం ఒక దేవానికి ఎంతో వందనాలు తుడు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన ఈ ఉదయకారం ప్రభా అయా నీ నామిన ఆరాధించడానికి అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్నా నీకు ఎంతో వందనాలు ప్రభా ఎదుగున ఆయన మరి పాటతో స్టార్ట్ చేసి ప్రభా ఇదిగో పాట ఆ ప్రార్థనతో మొదలుపెట్టి ప్రభా అయ్య పాటతో మిమ్మల్ని ఆరాధించి వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా అయ్యా మీ వాక్యంతో ప్రభా అయ్యా తృప్తిపరచండి అయా మీ మాటలు ప్రభావ అయ్యా మా నాట నుంచి అయ్యా వాక్యం ద్వారా హెచ్చరించి అయా సరైన మార్గంలో సన్మార్గంలో మేము ఉండడానికి నీ గును ముఖ్యంగా దేవా వాక్యానుసారంగా జీవించేటువంటి మాట ప్రభావం చెప్పు వారివి కాకుండా అయా మేము తినవారి కాకుండా అయా మేము చూసుకున్న వారి కాకుండా సరిచూసుకునేవారి మమ్మల్ని జీవించే జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని రోమిల్ శ్రాస పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూసుకుందాం రోమిల్ శ్రాసన రెండవ అధ్యాయము పదమూడవ వచనం ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారి నీతి మంత్రులుగా ఈ మాట నేను నిన్న పట్టగ్రాములలో షేర్ చేసుకునేటప్పుడు అతను ప్రార్థన అయిపోయిన తర్వాత కథ నుంచి చాలా అతన్ని ఈ వాక్యం తాకినట్టు అనిపించింది ఆయన చెప్పారు నేను చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది అండి నా లోతు ఏంటో నాకు తెలిసింది తప్పు చేస్తున్నానని అనిపించింది ఇది దేవుడు నాతో ఈరోజు మాట్లాడేది వాక్యం ద్వారా వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సరే దేవుడు ఆయనతో మాట్లాడారు మన నేను ఈ ప్రత్యేకత కొత్తగా సొంతగా రాసుకున్నాయి మనం కొత్తగా బోధించేది కాదు ఇది ఎప్పుడో దేవుడు మన కోసం రాసిపోయి రాసి పెట్టినటువంటి మాటలు ఇవన్నీ వాటిని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం ఎవరికి ఏ సమయంలో కళ్ళు దేవుడు ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ మనోత్రాలను దేవుడు తెలుస్తూ ఇక్కడ ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నేతృంతుడుగా కారుగాని ధర్మశాస్త్రం ఈ వాక్యాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యాన్ని వింటున్న క్రమంలో చాలా మంది ఏదో ముక్కుబడిగా ఆదివారపు ఆరాధన కోసం ఆదివారం కదా ఈరోజు చర్చికి వెళ్ళాలని గుర్తొచ్చు వచ్చి ఊరకట్లు ప్రార్థన చేసుకుని వింటారు వాళ్ళు అనుకుంటారు ప్రార్థన దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంది అంటే ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతి నువ్వు విన్నంత మాత్రాన నీతి ఎట్లా నువ్వు తీర్పు తీర్చబడతావు నువ్వు నీతి మంత్రుడుగా ఎట్లా అనుకోగలుగుతావు మాకు మా వైపు ఎక్కువగా మా ప్రాంతాల్లో టెంపుల్ కి టాప్ సైడ్ నా పెద్ద బాసలు కడతారు కనీసం యాభై మంది కన్నా వినపడుతుంది స్వార్థ పాటలు కానీ ప్రార్థన కానీ ఆరాధన కానీ ఈ వాక్య ధ్యానం గాని ఏదన్నా అనౌన్స్మెంట్లు కాని ఏవైనా సరే మినిమం వీలున్న తరకు ఎక్కువ మంది పబ్లిక్ పెడతారు ఓ ఆ రోజు ఒకే ప్రేయర్ ఉంటే గనక ఒకరిలో కనుక ప్రేయర్ పెట్టుకుంటే చాలా మందికి వినపడేటట్టు కనీసం రెండు మందికి వినపడేటట్టు మైక్ చెప్తాన్ని అరేంజ్ చేసుకుంటారు ఎందుకంటే సండే అన్ని చర్చలు ఉంటాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుకునేది వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకునేది వీళ్ళకి ఎంత గలీబీలు లేకుంటారు కానీ కొత్త సౌండ్ అడ్జస్ట్ చేసుకుంటారు గానీ అదర్వైజ్ మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు అంటే చాలా మంది బయట ఈ వాక్యాన్ని వింటున్నారు వాళ్ళ చెవుల్లో పడుతుంది ఏదో చెప్తున్నారు వింటున్నారు విన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా నీతి మంతులుగా తీర్పు చర్చిలో ఉన్నాడు కూడా వింటున్నాడు బయట తెలియని కూడా వింటున్నాడు వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి వాళ్ళకి మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమై ఉండాలి వాళ్ళలో మనం వేరుపరచబడిన వారిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని అది ఏ విధంగా సాధ్యపడుతుంది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే చూడండి ధర్మశాస్త్రం వినివారి దేవుని దృష్టికి నీతి మంతులు కారు అనుసరించి ప్రవర్తించు వారే నీతి ఎంత పడి ఉన్నాం దాన్ని మనం ఏం చేయాలి అని అంటే అనుసరించాలి అనుసరించకపోతే విన్న విధాలు అంతా కూడా మనం ఏమైతే వింటున్నామో అవన్నీ కూడా నిరుపయోగ ప్రయోజనం లేనివి ఉపయోగం లేనివి కాబట్టి మనం మనం చేయాల్సింది మనం ఏమైతే వింటున్నామో దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో దాన్ని మనం సరిచేసుకోవాలి దాని ప్రకారం మనం జీవించాలి ఆ జీవిస్తేనే మనం నీతి మంతులుగా కానీ మిగిలిన విషయాల్లో మనం ఏదో ప్రార్థనకెళ్తేనో మనం బాగా పాట పాడుతుంటేనో లేదంటే మనం ఏదో ఆ వాక్యం చెప్పగలిగితేనో కాదు కాని మనం మన ప్రవర్తన ఏ విధంగా ఉంది బైబుల్ కి దేవుని మాటకి అనుగుణంగా లోబడి నడుచుకునే వారి లేదా కనీసం ప్రయత్నం అన్న చేస్తున్నావా లేదా అనేది మనం గుర్తు ఎందుకంటే ధర్మశాస్త్రంలో చాలా విషయాలు చాలా సందర్భాల్లో మనిషిని విలగుర నలగ కొట్టినట్టుగా ఆ శ్రమలకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటది ఎందుకు అనిపిస్తా ఉంటది అని అంటే ఒకటి ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను నీకు నీకు తెలిసిన బైబిల్లో సామెతలో అవుతుంది అనుకుంటా నీకు తెలిసిన ఎవరైనా నీ దగ్గరికి అప్పుకొస్తే వాడికి మొహాన్ని చార్ట్ అయ్యని మరి చాలా మంది మన మన దగ్గరికి డబ్బులు చెప్పడాన్ని వస్తారు వాడు ఇస్తాడో ఎవడో డబ్బులు ఇచ్చి పగ తెచ్చుకోవాల్సి డబ్బులు ఇచ్చి తీసుకునే బతిలాడి తీసుకుంటారు ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడి ఒక్కొక్కసారి బాధపడి ఇబ్బంది పడాల్సి వస్తుంది సరే అది తీసి పక్కన పెడితే వాళ్ళు వస్తే నిజంగా ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాయి ఏమి ఆలోచించుకోకుండా మరి బైబుల్ చెప్తుంది కదా చాలా మంది నేను చూస్తూ ఉంటాను చాలా మంది చక్కగా బలి ఉపా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు గాని ఇళ్లలో తల్లిదండ్రులని గౌరవించే వాళ్ళు ఉండరు వాళ్ళు చూసే వాళ్ళు ఉండరు పట్టించుకునే వాళ్ళు ఉండరు వాళ్ళని హింస పెట్టేవాళ్ళు ఉంటారు ఒక్క పూట అన్నం పెట్టడానికి నిన్న పాపం ఆవిడ మేము వెళ్ళేది మేము అచ్చంపెట్టం నేను వెళ్ళే చర్చిల్లో చాలా మంది యానాదులు వస్తూ ఉంటారు పాప మస్తున్నాము గవర్నమెంట్ ఎత్తుంది నెలకు మూడు రూపాయలు పెన్షన్ ఇస్తంటే ఆవిన్ దగ్గర డబ్బులన్నీ తీసుకొని బాగా తాగేసి వచ్చి ఆవిని ఇంకా డబ్బులు తీసుకురా ఎక్కడన్నాకి వెళ్ళి అడుగుతూ అని చెప్పి కొడుకు రాతి జిప్పం బాధపడుతుంటేన్న మీ బాస్ యు ఆర్ स्पीकिंग విత్ హస్ ఫట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ది లైన్ మరియాం చాలా బాధపడుతుంటే చాలా ఋద్రాలు సుమారి 80 సంవత్సరాల వయసుంది ఐ విల్ సే ఆ వయసులో ఏద గవర్నమెంట్ కొడు కనకొడుకేడ డబులు అవపోయినా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదో 3000 రూపాయలు పెన్షన్ వస్తుంటే ఆ డబులు కూడా ఆచిపడి తాగుడు లోన్ అయ్యి ఆన కొట్టి ఒక్క ముద్ద అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు కానీ మరి లేఖను ఏం చెప్తుంది నీ తలేని నీ తండ్రిని ను సన్మానిప్పు నువ్వు దీర్ఘాయుమౌతుడు అవుతావు ఆయన చెప్తుంది కదా కానీ ఇట్లా కొనుక్కొని తర్వాత ఎంత ఇబ్బంది అయినా పెట్టని ఎదుటివాడి ఎన్నిసార్లు అన్నా తప్పు చేయని ఎంత ఇది చేయని నువ్వు క్షమిస్తానే ఉండాలి అడుగుతాడు ఒక సందర్భంలో అయ్యా నా పగవాడిని నా శత్రుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని దేవుడు దానికి సమాధానం చెప్తారు ఉపమానం ద్వారా కదండి అదే విధంగా మరి మనం క్షమించగలిగే మనస్తత్వంతో ఉన్నావా ఎంత ఇబ్బంది వచ్చినా ఎదుటి వాళ్ళని ప్రేమించగలిగే పరిస్థితుల్లోకి మనం ట్రైన్ ని ఆ విధమైన మనస్తత్వాన్ని అలాంటి మనసుని మనం పొందుకోగలిగామా అన్నంటే వెనక తిరిగి చూసుకుంటే ఒక్కొక్కదాన్ని క్లాస్ చెక్ చేసుకుంటా వస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం ఆధ్యాత్మికంగా అనేది అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది ఇక్కడ చెప్తా ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించే వారే నీతి బడుదురు ధర్మశాస్త్రాన్ని నువ్వు విని నేను విన్నాను చాలు వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అని నేను అన్నంటే కాదు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా మనిషిని ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఏ విధంగా ఉండాలో వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది ఒక వింటే చాలు విశ్వాసం వస్తుంది అంటాడు ఒక చోట నువ్వు వింటే మాత్రం సరిపోదు దాన్ని ప్రవర్తించేవాళ్ళలాగా ఉండాలంటాడు ఇంకో చోట నువ్వు వింటే కాదు దాన్ని సరిచేసుకునేవాళ్ళలాగా ఉండాలి అని రకరకాలుగా రకరకాలుగా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటే అంటే ప్రతి దశలో నువ్వు ఇంకా పరిపక్వత చెందాలి ఇంకా నీలో పర్ఫెక్షన్ రావాలి అనేది వాక్యం చెప్తా ఉంది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా ఉండాలి అనేది మనకి మనం చూసి సంతోషపడవలసింది మనం చూసి సాటిస్ఫై అవలసింది మన దేవుడు మనం కాదు మన బంధువులు కాదు మన స్నేహితులు కాదు కుటుంబులు కాదు కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి దాని గురించి చెప్తుంది వాక్యం ధర్మశాస్త్రాన్ని వింటే సరికాదు గాని దాన్ని వారలాగా ఉండాలి తర్వాత ఇదే ప్రోమిల్ రాసిన పత్రిక ఒకటి పదకొండు చూస్తే మీరు స్థిరపడి ఉండవల్లేనని అనగా మీకును నాకును కలిగి ఉన్న చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవాలని చూడండి ఒకరి విశ్వాసం తర్వాత ఒకరు ఒకరి నుంచి ఇంకొక ఇంకొకరు విశ్వాసం ఒకరి విశ్వాసం నుంచి ఇంకొకరు విశ్వాసం విశ్వాసంలో బలపడటం కోసం మనం ఏం చేయాలి అంటే ఆదరణ పడాలి ఎప్పుడన్నా మనం పడిపోతున్నప్పుడు నేను పడిపోతున్నప్పుడు మన సంఘంలోనూ మన సహవాసంలో ఉన్న వాళ్ళు ఆదరణ ఇచ్చి అయ్యా ఏం పర్వాలేదు మేమున్నాం నీ గురించి ప్రార్థన చేస్తాం దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పగలిగేటట్టు ఉండాలి అది ఎప్పుడు మనలో ప్రేమ ఉన్నప్పుడే మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడే మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడే అనుసరించబోతే నాకెందుకులే అనిపిస్తుంది నేనేదో స్వార్థంగా పోయి నా ప్రార్థన ఏదో నేను చేసుకుని రావటం అది దేవుడు మెచ్చేది కాదు దేవుడు ఆయన కోసం ఆయన ఏమి చేసుకోలేదు ఈ లోకం కోసం అందరు రక్షించబడాలని ఆఖరికి ఆయన సెలువులో చనిపోయినంత వరకు కూడా ఎదుటి ప్రేమిస్తూనే ఉన్నాడు ఒక్క మాట కూడా అది కొట్టిన వాళ్ళం కాని తిట్టిన వాళ్ళం ఉమ్మేసిన వాళ్ళం కాని చేసిన వాళ్ళం కాని ఎవ్వరిని కూడా ఒక్క మాట కూడా అలా మనమైతే ఆ స్థితిలో ఉంటే అనగలుగుతావా కాబట్టి మనమైతే ఆ స్థితిలో ఉంటే ఆ విధంగా ఉండగలుగుతావా మనం ఆ స్థితిలో ఉంటే ఉండలేం కాబట్టి ప్రభా నువ్వు ఈ స్థితిలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఏ విధంగా ఉంటావో ఆ విధానాన్ని నాకు నేర్పించు ఆ విధానాన్ని నాకు ఉంచు ఉంచు అని చెప్పి మనం అను నిత్యం ప్రార్థన చేసుకునేవారిలాగా ఆయన్ని అడిగేవారిలాగా ఆయన గుణగానాన్ని పొందుకునేవారిలాగా ఉండకపోతే ధర్మశాస్త్రాన్ని విని ఉపయోగమే ఉంది నువ్వు సరిచేసుకోలేనప్పుడు అనేది వాక్యం హెచ్చరిక ఉంది మనం ఒకరి చేత ఒకరు ఆదరణ ఆదరించబడాలా ఒకరు విశ్వాసం చేత ఇంకొకరు అది ఈరోజు సంఘాలలో లేదు ఎవరికన్నా ఒకళ్ళకి ఇబ్బంది కలిగిందంటే వీళ్ళే అందరికీ లేనిపోయి అన్ని ఆ ఒక మాట ఇంకొక మాట తోడు చేసి అందరికీ స్ప్రెడ్ చేసేవాళ్ళగా గాసెప్పులు క్రియేట్ చేసేవాళ్ళలాగా ఆ ఈ విధంగా భయంకరంగా తయారవుతారు గాని పోయి అందరం కలిసి ప్రార్థించేద్దన్నారు అండి ఆ కుటుంబానికి ఏదో ఆపద వచ్చిందంట అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొని ఎవరూ ఉండరు ఎందుకు మళ్ళీ ఆ ఇంటికి పోయామని ఏదో ప్రార్థన మన మనల్ని కూడా అంటారు అనేది భయపడతారు లేకపోతే లోకానికో లోకస్తులకో జనం అనే మాటలకో లేదంటే స్వార్థానికి ఎక్కడోకడు కాంప్రమైజ్ అయ్యి దూరం అవుతాం మనం ఉండం ఎప్పుడు మనకి ఈ గుణగణం వస్తుంది ఏంటంటే ఎప్పుడు మనం మనం విశ్వాసించేస్తా ఒకరినొకరు ఆదరించుకోబడతాము అని నీలో ప్రేమ అనేది ఉన్నప్పుడు ఈ విషయం జరుగుతుంది చాలా సంగాల్లో నాకు తెలిసినంత వరకు ఇలాంటి దానికి ఇలాంటి విధమైనటువంటి ఆలోచనలకి చాలా దూరంగా ఉ కాబట్టి దేవుడి నియమం అది కాదు దేవుడు ఆ విధంగా ఆ ఆ విధంగా ఉంటే ఇష్టపడే దేవుడు కాదు అయితే ఇదే రోగి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చిన ఏముందో చూద్దాం ఒకసారి పన్నెండు పదకొండు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారాయి ప్రభువుని సేవించుడి చూడండి ఎప్పుడు కూడా అలిసిపోయి ఎందుకంటే దేవుడు చెప్తాడు సమయమందు అసమయం మందు ఎప్పుడంటే అప్పుడు ఇదేంటి అర్ధరాత్రులు ప్రార్థన చేసే ప్రార్థన చేయాలంటారు చూడండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారాయి ప్రభువుని సేవించు నిరీక్షణ గలవారాయి సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారాయి ప్రార్థన ఎందు చూడండి ప్రార్థన విషయంలో ఏ రోజు కూడా మనం తప్పుపోకూడదు ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోకూడదు దాన్ని అవలంబించటంలో ఆచరించడంలో తప్పిపోకూడదు ప్రార్థనలో కూడా తప్పిపోకూడదు ప్రతి మరి అపవాదేసేటువంటి అగ్ని బాణాలని అపవాది పెట్టేటువంటి వాడు తెలివిగా పెట్టేటువంటి చిక్కుల్లో నుంచి వాడేసే ఉరుల్లో నుంచి ఉచ్చుల్లో నుంచి మనం తప్పించుకోవాలంటే మన దగ్గర అన్నిటికీ సరైనటువంటి ఆయుధం వాటి అన్నిటిని ఆయుధం ప్రార్థనా బలం ఒకటే దేవుడు కూడా ఆత్మతో శోధించబట్టం కోసం సైతాంతో శోధింపబడటం కోసం మరి అరణ్యంలోకి నలభై రోజులు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన ఉపవాసం ఉండడానికి వెళ్ళబడ్డాడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు అనేది ఒక సాకుగా చేసుకుని దేవుడిని ఎన్నో సాతాను వచ్చినప్పుడు దేవుడు సాతానికి వాక్యం ద్వారాను ప్రార్థన ద్వారాను ఆ విషయాలను దాన్ని గుర్తు చేయటం ద్వారాను దాన్ని దూరపరచగలిగాడు అక్కడ నుంచి విసుక్కొని వెళ్ళిపోయింది కాదే కాబట్టి ఇప్పుడు మనం కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మాంజులు ఎప్పుడైనా గానీ మనం అలిసిపోవటం వెనకబడిపోవటం ఆ ఇంకేం పోతాంలే అనేనని ఆ ఇదిగా ఉండటం అట్లా కాకుండా ఎప్పుడు కడప మొదటి స్థితి ఏ విధంగా ఉందో నీ కడపటి స్థితి కూడా అదే విధంగా ఉండేటట్టు మనం చూసుకోవాలా ముందేమో ఆసక్తితో పరిగెప్తావు తర్వాత అలసట వచ్చేసి రెస్ట్ తీసుకునే వాళ్ళకుంటాం ఇది ఆ విధంగా ఉండకూడదు ఎందుకంటే ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు నీ ప్లేస్ ఏమవుతుందంటే నీ నీ వెనకమాల ఉన్నవాడు ముందుకు వెళ్ళిపోతాడు నువ్వు వెనకబడిపోతావు ఎదుగుతున్న చెట్టు గానీ ఎదుగుతున్నటువంటి ఏదైనా సరే అది పైకి ఎదుగుతుంది ఇంకా ఎత్తుకు ఎదుగుతుంది గాని అది కిందకు పడిపోదు దాని కింద కొమ్మలు ఆ ఎదిగే దాన్ని మించి పైకి పాకు ముందు ఏ కొమ్మ ఉందో అదే కొమ్మ ప్రకృతికే అంత అంత జ్ఞానం దిద్దునటువంటి మరి అన్ని చేయగలిగిన అన్ని ఆలోచించగలిగిన మనిషి మాత్రం దేవుని భక్తి విషయంలో ఎందుకు పడిపోతున్నాడు అని ఆ విధంగా మనమైతే ఉండకూడదు అనేకమైనటువంటి శాతాన్ని పెట్టేటువంటి చిక్కుల్లో నుంచి తప్పించుకుంటూ మనం ఆసక్తితో అన్ని విషయాల్లో ముందుకెళ్తూ ధర్మశాస్త్రం వినే విషయంలో దాన్ని ఆచరించే విషయంలో ప్రార్థన విషయంలో దేవుని అందులో మాంజులం గాక మంద కలిగిన వారం గాక విసుగా అలయ్యాక మనం అనుక్షణం దేవుని కోసం దేవుని పరిచర్య కోసం స్వార్థ కోసం పరిగెత్తే ఉండాలి దేవుణ్ణిలో ఉన్న గుణగణం ఆయన ఎన్నెన్నో ప్రాంతాలు ఎన్నెన్నో ప్రాంతాలు ఎన్నెన్నో ప్రాంతాలు ఎక్కడెక్కడో దేవుడు ఎన్నో సార్లు తిరుగుతూ ఉన్నారు ఏంది ఏంటంటే ఆత్మయందు తీవ్రత ఆయన కొంత కాబట్టి మనకు కూడా ఆ తీవ్రతను మనం కూడా కలిగి ఆయన సంతోషించే ఆయన సంతోషపెట్టేవాళ్ళలాగా ఆయన సేవించే వాళ్ళ లాగా శ్రమయందు ఓర్పును గలవారం ప్రార్థన పట్టుదలతో చేసేవాళ్ళలాగా ఉండాలా దేవుడు అదే విషయాన్ని కోరుతున్నారు పోతే ఏక పత్రిక రెండు చూద్దాం రెండు పదమూడు సారీ చూద్దాం ఎవడైనాను ధర్మశాస్త్రమంతై కొనియు ఒక్క ఆగ్ఞ విషయంలో తప్పిపోయినాడరా ఆగ్న లాంటి విషయంలో అపరాధిగును చూడండి అన్నిట్లో నేను అన్ని చేశాను కదా అన్ని చేశాను కదా అన్నిట్లో నేను చేస్తూ ఉన్నాను కదా అని మనం అనుకోవచ్చు నేను ఏం చేయకుండా ఉన్నాను ఆ విషయంలోనే కదా దేవుడు నన్ను ఎందుకు క్షమించడానంటే ఆ ఒక్క విషయంలో నువ్వు ఫెయిల్ అయినందుకు దేవుడు నువ్వు అన్నిట్లో కూడా నువ్వు అపరాధివే అని చెప్పి నిలబెట్ట ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి మన ప్రభుకి పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి మన ప్రభు సంపూర్ణంగా ఇంకా నువ్వు తెలుసుకోవడం కోసం నీ కోసం నా కోసం మనం ఇంకా పాపాత్ములుగా ఉండగానే పాపంలో చిక్కుబడి ఆయన మన కోసం మరణించాడు సంపూర్ణంగా తనకైతే తను తను సమర్పించుకున్నాడు ఆ విధంగా మనకు కూడా సంపూర్ణంగా ఉండాలి మనం కూడా సంపూర్ణంగా ఉండాలి ఏదో ఒక్క విషయం ఎక్సెప్షన్ ఎందుకు అలగాల ఒక్క విషయంలో ఎక్సెప్షన్ ఒక్క విషయంలో నాకు వదిలేయండి అండి ఈ ఒక్క విషయం అండ్ మనం ఎందుకు దాని నుంచి తప్పించుకోవాలని అనుకోవాలా ఖచ్చితంగా పట్టుబడి కలిగి ఉండాలా పట్టుదల కలిగి హలో సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయితే వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు సార్ బ్రేక్అప్ అయితే కొంచెం క్లియర్ గా వస్తలేదు సార్ రైట్ ఇప్పుడు వస్తుందా ప్రాబ్లం అనుకుంటా కొంచెం ఓకే అండి కొద్దిగా అదే అదిందాక కొంచెం చాలా క్లారిటీ రాలేదన్న కొంచెం నలిగినట్టు వస్తుంది వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం బహుశా నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సెట్ అయ్యి ఉండేది సో ఇప్పుడు కాబట్టి నేను కొంచెం పెద్దగా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎవడైనా ధర్మశాస్త్రం మాత్రమే గైకోనియు ఒక్క ఆగ్న విషయంలో తప్పిపోయినలా ఆగ్నల్లి విషయంలో అపరాధగును చూడండి ధర్మశాస్త్రం మనం కచ్చితంగా గై కొనాలా ధర్మశాస్త్రాన్ని వినేవాళ్ళమే కాదు ఆచరించే వాళ్ళ ఉండాలా ఆచరించడంలో ఒకటి రెండు ఆచరించి నేను ఆచరించాను అని చెప్పుకోవటం కాదు ప్రతిది ప్రతిదీ కూడా మనం ఆచరించే వాళ్ళగా ఉండాలి ధర్మశాస్త్రం ఎన్ని కట్టడాలు ఎన్ని విధులను ఎన్ని హెచ్చరికలను మనకు చెప్తా ఉందో దాన్ని మనం చేసేవాళ్ళలాగానే ఉండాలి ఆ విధంగా లేకపోతే ఇది వ్యర్థమే దేవుని ఎంత భక్తి చేసినా ఇన్ని రోజులు మనం గడిపినా అనుకుంటాము మనకై మనము దేవుడు చెప్పాడు కదా ఒక రోజు దేవుని మందిరంలో గడుపుతా వెయ్యి దినాల కన్నాకరని చాలే నేను ఈ రోజు వెళ్తాను మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత వెళ్తాను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు మరి ఉంది కదా అని అన్నంటే ఉంటే ఆ క్షణానికి నీకు ఉపశమనం కలుగుద్దేమో శాశ్వతంగా శాశ్వతరావు రాజ్యంలో నువ్వు చేరాలి అని అంటే నిత్య జీవం నువ్వు చేరాలి అంటే నిత్య జీవితంలో నువ్వు ఉండాలి అని అనంటే నీకు కావాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని విని దాన్ని ఆచరించి అన్నిటిలో నుంచి చూసుకోవాలి ఎన్ని ఆజ్ఞలు ఉంటే అన్నిటిని మనం ఫాలో అయ్యే వాళ్ళగా ఉండాలా చూడండి రోమిల్ కాసిన పత్రిక రోమిల్ కాసిన పత్రిక మూడు ఇరవై మూడు చూద్దాం ఒకసారి మూడు ఇరవై మూడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ ఒకళ్ళు దీంట్లో ఎక్సెప్షన్ ఏమీ లేదు పాపానికి ఇక్కడ దాసులు ఉన్నారు ఎందుకు మనం దాసులు అవ్వాలి ఎందుకు ఈ పాపాన్ని మనం మనం నుంచి దూరపరచుకోకూడదు ఎందుకు మనం దాని దగ్గరికి ఎందుకు మనం వెళుతున్నాం లేకపోతే మన దగ్గరికి ఎందుకు దాన్ని రాణిస్తున్నాం అని మనం ప్రశ్నించుకుంటే చూడండి దేవుడు ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఎవరికి వాళ్ళు అందరికి దేవుడిచ్చు మహిమను పొందలేకపోతున్నారు పాపములకి ఆ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడు చెప్తున్నాడు అయితే ఈ విషయంలో ప్రభు ఇది నా జీవితంలో జరగకుండా నేను పాపానికి దూరంగా ఉండాలి పాపం చేయకుండా ఉండాలి అని అనుక్షణం మనం దేవునితో మాట్లాడగలిగే వాళ్ళలో అది కలగాలి ఏంటంటే మనలో ప్రేమ ఉండాలా దాని ధర్మశాస్త్రం ఉండాలా దాని కట్టడలు ఉండాలా దాన్ని అనుసరించే వాటిలా ఉండాలా అన్నిట్లో మనం దాన్ని ఆసక్తితో మరి దాన్ని దాని ఆసక్తిగా ధ్యానించే విషయంలోను ప్రార్థించే విషయంలోను వాటిని అనుసరించే విషయంలోను ఆచరించే విషయంలోనూ అనేక ప్రకటించే విషయంలోను ఆసక్తితో ఉండాలి గాని మన అలిసిపోయే స్థితిలో ఉండకూడదు ఎందుకు అనేది అంటే ఆఖరిగా ఒకే ఒక మాట చెప్పి దీన్ని ముగిసేస్తాను ఒకటవ పేదరు పేతులు రాసిన ఒకటో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడులో ఏముందంటే పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చూడండి ఇక్కడ తీర్పు దేవుని ఏంటి ఆరంభ మగ ఆరంభమగ కాలం వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధ్యని వారి సంగతి చూడండి దేవుని స్వార్థకు అవిధేయులు అవిధ్యాల అవటం అంటే ఏంటంటే దేవుని స్వార్థ చెప్పినప్పుడు దాన్ని ఆచరించబోటం దాని గురించి ఆలోచించకపోవటం దాన్ని స్వీకరించకపోవటం తెలిసి కూడా మళ్లీ లోతు పోతే మనకి ఎందుకు లేనిపోయిన సమస్యలు వస్తాయి చేయకుండా ఉంటే ప్రస్తుతానికి బాగుంది కదా అని ఆలోచించటం స్వార్థని ఎవరైతే నమ్మరో స్వార్థ కవిదేయులై ఎవరుంటారో వాళ్ల సంగతి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు రెండో దాని కింద మరి నీతి మంతుడే దుర్లభం దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు మనం ఎవరిని మనం భక్తి కలిగిన వాడని ఎవర్ని మనం నీతిమంతుడని మనం అనుకుంటాం నిజంగా ఎంతో గొప్పగా ఉండేటువంటి ఎంతో నీతిగా ఉండేటువంటి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు ఆ పాస్త గారు కొంచెం పర్వాలేదులే పరిశుద్ధితో ఉంటారు వాళ్ళు పొద్దుకోకు నిత్యం ప్రార్థంతో ఉంటారు వాళ్ళు అబద్ధం ఆడరు నీతినిగా కలిగి ఉంటారు అని అనుకుంటున్నాం కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళకే నీతిగా కలిగి నీతిమంతుడు రక్షింపబడితే దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతారు మన మనలో భక్తిహీనత అనేది ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది అని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధ దేవుడు కాబట్టి దేవుని చిత్త బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలను చూడండి నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మను అప్పజెప్పిన వారి అన్ని విషయాల్లో ఆయన చిత్త మరి ఆ ఆ సత్ప్రవర్తన కలిగిన వారమై నమ్మకం కలిగిన వారమై మనం ఉండాలా అటువంటి సత్ప్రవర్తన మనలో ఎప్పుడు వస్తుంది వాక్యం మనలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం మనలో ఉన్నప్పుడు దాని ఆజ్ఞలు మనలో ఉన్నప్పుడు దాని కట్టడా మనలో ఉన్నప్పుడు దాన్ని ఆచరిస్తున్నప్పుడు అందుకే దావిది దావిది అంటాడు అయ్యా నేను పాపం చేయకుండా ఉండాలి నీ వాక్యం నా హృదయంలో ఉండాలా నీ ఆయన వాక్యం మన హృదయం ఎప్పుడు వస్తుంది దాన్ని ఆచరించినప్పుడు అనుక్షణం దాన్ని ధ్యానించేటప్పుడు దాన్ని అనుసరిస్తున్నప్పుడు దాన్ని అనేకులకి ప్రకటిస్తున్నప్పుడు మనం వాటిని అనేకులకి చెప్తూ మనం మాదిరిగా ఉండి ఎదుటివారిని ఈ మార్గంలో నడిపించగలిగినప్పుడే దేవుడు మనల్ని అటువంటి నీతిమంతులుగా అటువంటి సత్క్రియ చేసేవారిలాగా అటువంటి నమ్మకం కలిగిన వాళ్ళగా మనల్ని తీర్చిదిద్దాడు ఈ రోజు ప్రతి ఒక్క విశ్వాసికి ప్రతి ఒక్క సంఘస్థులకి సంఘానికి కావలసినటువంటి లక్షణం ఏంటంటే ఏందో వింటున్నాం కాబట్టి సరిపోతుందిలే అని అనుకునే వారికి అది కాదు దేవుడు ఆ విషయంలో సాటిస్ఫై అవడు మనం సంపూర్ణంగా మనకు మనం దేవునికి సమర్పించుకోవాలి సమర్పించుకోవాలి అన్న విషయాన్ని చూస్తున్న దేవుడికి తెలిసే విధంగా మనల్ని చూస్తున్నటువంటి సంఘానికి సమాజానికి తెలిసేవారిలాగా ఒక మాదిరికరంగా మనం ఉండాలంటే మనం దాన్ని ఆచరించాలి అనుసరించాలి ఆ విధంగా ఉంటేనే దేవుడు మనల్ని ఆ విధంగా ఉంచుతాడు అనే విషయాన్ని ఈ రోజు సంఘాలకి తెలియపరచాలి తెలుసుకోవాలి అటి జ్ఞానంతో దేవుడు మనల్ని నడిపించి మహిం పొందును గాక ఆమె దేవుడి కొన్ని మాటలు తన వినికిడిలో దీవించి ఆశ్వదించుగాకర్భన చెప్పుకోబడినటువంటి వాక్యంలో ప్రభా ఏవైనా సరే లోపాలు ప్రభా ఏమా సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో చెప్పుకొని ఉంటే దయతో మన్నించి ప్రభా ఇంకా లోతైన మర్మాలను మాకు తెలియజేసి ప్రభా నిజంగా మీ వాక్యానుసారంగా జీవించేటువంటి దాని బాధ్యతను మాకు అనుగ్రహించండి ధర్మశాస్త్రాన్ని గైక్లాగా అయ్యా నీ వాక్యానికి లోబడేవారులాగా అయ్యా నీ వాక్యాన్ని వినేవారిగా అయ్యా వాటిని ఆచరించే వారి లాగా మమ్మల్ని వేసేనాములు అడిగి వేడుకొని ప్రార్థించి పండుకొని తండ్రి అలవీయ చాలా మంచి వాక్య అలలియ అంటే ధర్మశాస్త్రం అంటే మన వాక్యము వినేవాళ్ళ కాకుండా దాన్ని పాటించే వాళ్ళలాగా మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉండాలని బాబు చెప్తుంది కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలా ఆ వాక్యాకరమైన జీవితం ప్రభు మనకు అనుసరించాలా ప్రతి దశలో మనం ఆయనకి అంగీకారంగా జీవించాలా మనం మనమే దుర్బలం నీతి భక్తిహీనులు పాప ఎక్కడే అంటే ఈరోజు జరుగుతుందని చర్చ చేస్తూనే ఫెయిల్ అయిపోతే నీటి వచ్చ పరిస్థితి ఏం అది చాలా చాలా ఇంపార్టెంట్ అని కాబట్టి దేవుడు ఆ రీతిగా ఉన్నారు మనుషుల్లో కాబట్టి మనకి దేవుడు అని కాబట్టి వారు మనం ఆ రీతికి ఉండకుండా మన ప్రభుత్వ మార్చుని పట్టుకొని అన్నిటిని ప్రకటించాలని అడిగించాలి వాళ్ళ కాను విప్పు కలిగించాలని ఎన్నెన్న విషయాలు దేవుడి మంత్రులు మార్చడం దేవుడి సరే మన ప్రార్థన వెళ్ళిపోదాం వన్ బై వన్ చేసుకుని ఎంతమంది ఉన్నారు మన ముగ్గుర నువ్వు నేను సరే చెప్పండి నేను కొంచెం మొట్టమొదటిగా ప్రయోజనం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు జస్ట్ వచ్చిన మళ్ళీ యూనివర్సిటీ రావాలి నేను ప్రేయర్ చేసి అట్లాగే ఉంటాను కానీ పార్టిసిపేట్ చేయలేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను ప్రార్థన చేసుకుని పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధిరా ప్రేమ అయ్యా ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ప్రభా అయ్యా ముఖ్యంగా శారీరక బాధలు ప్రభా అయ్యా అయా ఎంతో రోగాలు అయ్యా ఎంతో మరి తీవ్రమైనటువంటి అయా మరి వ్యాధులతోనూ అయా వైరస్లతో బాధపడుతుంటే రకరకాలుగా ప్రభా అమ్మని మాత్రం ప్రభా నీ కాపుదలో ను గు మమ్మల్ని రక్షించి క్షేమంగా ఉంచుతున్న విధానాన్ని నీకు అందిన ప్రభా ఇలాంటి క్షేమాన్ని ప్రభా ఇలాగా ప్రభా అనుదినం నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి బాధ్యతను ధన్యతను అయ్యా ఏదో ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం వారానికి పరిమితం కాకుండా అయా రోజుకి ప్రభా ఏడు వారు ప్రభా అయా పూర్వీకులు మా పూర్వీకులు బైబిల్ లో రాసిన భక్తులు ప్రవక్తులు ఎంతో మంది ఏడు మాటలు ప్రభావం ధ్యానించిన విధంగా ఆ విధంగా మేము కూడా ప్రభావ సమయాన్ని పెట్టుకుని ఆ సమయంలో ప్రభావితం ప్రభాయ విషయం తెలుసుకొని అయ్యా తెలుసుకుని విడిచిపెట్టేవాడిలాగా కాకుండా అయ్యా వాటిని ఒప్పుకొని అయ్యా వాటి ప్రకారం జీవించాలనే తీర్మానం చేసుకుని ప్రభావిటి ప్రకారం జీవించి ప్రభావ ఎదుటి కూడా మార్గకరంగాను నీ దగ్గర ప్రభా అయ్య మంచి మంచిగా అనిపించుకునేటువంటి గొప్ప బిరుదే విధంగా తీర్చిదిద్దామని ప్రార్థన చేయవచ్చున్నాం ఈ పరిచర్లో మా ప్రతి గుడ్ మీరు జ్ఞాపకం చేసుకోనండి చేస్తున్న పరిచర్లను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వాళ్ళ తరఫీతో విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలతో ప్రభా అమ్మని ఆధ్యాత్మికంగా బలపరచమని స్థిరపరచమని ప్రార్థన చేయవచ్చు నిలకడగా ఉండే జీవితాలు అనుగ్రహించండి ప్రభా అయా అటు ఇటు కుడియడములకు అయా మీ గురికే పరిగెత్తే మనసును అయా అటువంటి బోధలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మీ చిత్రమైతే అనేక ప్రభా యనబి ఈ ఈ దీనిలోకి ఈ పరిచయంలోకి ఆహ్వానించండి ప్రభా అ మీరు ఆకర్షించండి అయ్యా వారిని మీ బలంతో మీ శక్తితో ప్రభ నింపి ప్రభ మీ ఆత్మతో నింపి ప్రభ ఒక పాత్రలు గాను అయ్యా ఒక పనిముట్లు గాను ఒక సాధనం గాను అయ్యా మీరు వాడుకోమని ప్రార్థించవచ్చు ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా ఆత్మానుసారంగా ప్రభా అ వాళ్ళని కూడా ప్రభ ఒక్క ఆత్మ నన్ను రక్షించాలనేటువంటి తపనతో ప్రభ ఆ విధంగా ఉండే విధంగా ప్రభా మీరు తీర్చిదిద్దామని ప్రార్థించున్నాం ఈ పరిచయంలో మీరు ప్రతి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వీళ్ళపైన సాతాను దాడి చేసుకుంటూ అయ్యా సాతాను ప్రభా వాడిని ప్రభావ సాతానాన్ని టార్గెట్ చేసి ప్రభా దాడి చేయకుండా ఇటువంటి గలీబీల్ని వాడు సృష్టించకుండా ప్రభా అయాన్ని ప్రార్థనలతో జయించే వాడిలాగా మమ్మల్ని ఉంచండి వాడిని ప్రభా హయాన్ని అపవిజయమే అని చెప్పి ప్రభావ వాడిని చూసి మేము నమ్ముకునేవాడిలాగా మమ్మల్ని ఉంచుమని ప్రార్థించున్నాం తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి తండ్రి బలపరచండి ప్రభావి ఇంకనూ ఈ పరిచర్యను మెండుగా ఆశీర్వదించి జీవించి ముందుకు తీసుకెళ్లమని ఏసైనామూలు అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రిని ప్రార్థన చేస్తాం పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహాతులకు దేవామైన అప్రహామి గొప్ప దేవ పరిశుద్రమైన కాలంలో కాచి కాపాడు మన భద్రపరచులైన జీవించాలా పశువులను జీవించాలా మీ వినోవాడు మాత్రమే ప్రభావం ప్రకారం మీరు ప్రవర్తించేవారులా ఉండాలా అది క్రియరూపకంగా ప్రభావితం కొనసాగించుకోవాలి మహిమకరంగా జీవించాలా ప్రభావ మా జీవిత కాలం అంతా ప్రభావీ అలాంటి బిడలుగా మా తీర్చి తీర్థమని ప్రార్థిస్తున్నాయి నాకు ఏమైనా బలహీన గుర్తించినట్టు నుంచి గుర్తిపెట్టాలా ఆయన మీకు పరికరం కొన్ని ప్రోబా కుటుీవించిన అనేక విషయాలు విషయాలు మాట్లాడుతున్నాను పొందాలి ప్రభావ అయినా నీ ఫేస్బుక్ మీద కోసాలు అర్పించుకున్నాను టీవీ ప్రభావం అర్థం చేసుకున్నాం ప్రభావ మా జీవితాలు అవలంబించుకుని ప్రకటించాలి అనేక నీ చెందుకుని నడిపించాలా అనే గ్రహించిన స్థితిలో ప్రభావ ఆచారపదని జీవిస్తాడు అనుకరించాయి ప్రభావం కనివి కుదాలు గల ప్రభావం మార్పు చెంది ప్రభావం చెప్పకు రావాలి ప్రభావం అభిషేకం చెందుకు ఏ రీతిగా విశదీకరించారు ప్రకటించారో మీకు ఆత్మ నడిపించి మాత్రం అది మాకు అసాధ్యమైన కానీ సమర్థం మమ్మల్ని సమర్పించుకునే ప్రభావిరే మనకి చాలా ఇష్టమైన వాటింగ్ లాగా మాట్లాడాలి ప్రభావం ఎన్నెన్న విషయాల మాతో మాట్లాడాలి ప్రభావే కల్పించుకోవడం అనేక ప్రభావం సత్య నిర్చింది సమయమందు దర్శనం ప్రతి దశ ప్రభుత్వం సహకరించాలి ప్రిపేర్ ఉండాలా ఐవధ్యం సన్న ప్రతి సత్కారాన్ని సిద్ధపడి ఉండాలని వాకింగ్ చెప్పాను ప్రభా ప్రతి దశ ప్రిపేర్ గా ఉండాలా సిద్ధపడి ఉండాలి ప్రభావ ఆ రీతి మమ్మల్ని సిద్ధపరచుకొని సాధిస్తాం మీరే సాయపడండి అయినా మీరే నటించండి మీ ఆత్మ నటించిన ఇచ్చింది తవ్వేవానికి వాటిని తగలించి నటించుకోవాలి మీరు అక్కడ బహు సమీపం ఉంటుంది అన్ని ప్రవేశాలు మాకు నెరవేర్తున్నాయి అది మీ అన్ని చూడని చూడము ఆ కళికవ్వా ఇక దళితులను ఆలోచించుకోవాలి అన్ని ప్రోత్సహతను పంచుకొని నటించడానికి సహాయపడని త్వే పర్వాలని పుట్టి పోతా నడిపించుకుని ప్రార్థన చేసుకుని కూడా మీకు ప్రార్థనలే ఉండాలి కబ భక్తులు ప్రభావ జీవిత కాలం ప్రభావం ఎదుగులా ప్రభావ రూపంలో ప్రభావ వైరస్ బాధ్యతలను కనికరించమని ప్రార్థిస్తున్నారు ప్రతి బిడెని తాకి స్వస్థపరచడానికి మంచి ఆరికలు తెచ్చింది ప్రతి వైరస్ గర్తించ ఇదే కనికరించాను ప్రభావం పట్టపరిచాను ప్రభావ ఆయన పిల్లల్ని తట్టి మీరు ఆకర్షించుకుని మీరు ఆకర్షించుకు రాలేదు ప్రభావ నటించుకో ఆకర్షించే ప్రభావ కనికరించిన కృపించిన ప్రతి పిల్లి మీరు ఒక అవకాశం ఆ జీవితంలో ఇవ్వని ఆయన కృపగల దేవుడు కనికరమల దేవుడు ప్రభావంతో ప్రతి భక్తులు కూడా అవకాశం ఇచ్చిన ప్రభావ అవకాశం కొంతమంది వినియోగించుకున్నారు ఆ రీతి పొందుకున్న అందరు అంత రక్షణ పొందాలని మీకు ఆ ప్రణాళికను ఆ రీతిగా పత్తి బడ మీరు ఆకర్షించుకోమని సాధిస్తామని ఒకరి పట్టిబడి స్వస్థ ప్రత్యేక కుటుంబాలను ఆదరించండి మీరే మేమని ప్రాధిస్తూ ఆర్థిక పరిస్థితి నిరుగుపరచండి ఈ పరిస్థితులు భయంకరమైన ప్రభావ ఆయన ఈ స్థితిలో ఉంటుండగా ప్రభావిరే ఖాళీ కాపాడు మా కుటుంబాలను కాచి కాపాడండి మరియు విశేషంగా ప్రభావ ఒక జనతో మనతో ప్రభుత్వండి ఈ యొక్క క్యాబ్ లో పడుకున్న ప్రభావం వేదావిధి అవిజులు జీవించుకున్న ప్రభావం ఆయన ఈ యొక్క వాత్యలో ప్రకటించినప్పుడు తెలుసుకున్నప్పుడు మీరు విజయత జరిపించినట్టు ఆకర్షించాలని కాపాడండి మీరు నటించిన ప్రతి బిడ్డలు సర్వ సత్యం నడిపించి ప్రతి సంఘం కూడా ప్రభు సత్యని ప్రకటించాలా ఆయన అనేక గొప్ప గొప్ప సేవకులు ప్రతి సంఘం కెళ్ళి బయటకు రావాలి ప్రభావిత నీటి సత్యం అనేక ప్రకటించాలా శిష్యులుగా తయారు చేయలేదు ప్రభావ సేవ సిస్టమ్ లోపల ప్రతి చర్చ సిస్టమ్ నడిపించడానికి ప్రారంభిష్టమైన మేము కూడా ప్రభావితం ప్రకటించాలా అనేక శిష్యులు అనేక వాటిని ప్రకటించాలి మీరు నడిపించి మనం ప్రభావం మార్గంలోకి ప్రభు అనే నడిపించే సేవకులు మనం తయారు చేయలేదు ప్రభా అలాంటి సేవా చేత నడిపించడానికి ప్రారం ఆ దేవన ప్రభావ విజయ్ తాకి స్వచ్ఛపరచండి గ్రూప్ లోపల అనారోగ్యం ప్రభావరావు మీకు ఎంతమంది పత్తి బియ్యం తాకి స్వచ్ఛపర్చు కుటుంబు ఆశీర్వించండి జీవించండి వాళ్ళ ఇంకా సమర్పించుకుని జీవించింది ప్రభావ ప్రొటెక్షన్ గా ఇచ్చింది మరి ఆ రీతిగా ఉద్యోగులపై ప్రభావం బయటికి మనుషులనైనా కొంతమంది ఇంట్లో చేస్తే కొంతమంది ప్రభావ ఉద్యోగ నిమిత్తం ప్రభావ అతని బయటికి వెళ్ళి వస్తున్నా ప్రభావ తర్వాత రాకపోకలు పొడవులు కార్డులో ఇచ్చింది ప్రొటెక్షన్ గా ప్రతిబడి మీకు నేర్చుకుంటే వైరస్ కాచి కాపా సేవ చేయాలి అలా తీర్మానించ ముందుకు పోవాలా అని పిల్లలుగా తయారు చేసి మహిము వాక్య మేము భద్రపరచుకొని అన్నింటిని వాటిని ప్రకటించి పిల్లలుగా ఆయన ఎన్నో విషయాలు ధ్యానించి ఎవరికైనా ప్రతిబి ఆశ్రయించండి వాళ్ళ కావచ్చు అక్కడ తీర్చినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వించండి ఒకవేళ త్వరగా ముగించుకొని సాయంత్రమైన నడిపించి నటి చూడండి మీకు సిద్ధపరచుకోమో ఏకృష్టి పరిశుద్ధి పరిశుభ్ర దేవ మీకు వందలు కృష్ణుడు మొదల వందైనా ఈ యొక్క గడిచకాలం అంతా నాకు తెలిసిందరి బట్టి పరిశీలింబడి కృప మాకు అనుగరిస్తాన్ని బలపడిలాగే పదీవంలో అభిషేకం చేయండి విశేష ప్రజల సేవ జరగాలనే కలవడి కాలంలో తిన్నట్లయితే వర్షకాలంలో జన్మని ఫలం అనుభవించమని ప్రార్థిస్తున్నాం అభిషేకించండి వారి ద్వారా అద్భుత సేవ జరిగేలాగిన ప్రపంచం అంత భూతల కనిపించడానికి ప్రార్థిస్తున్నాం పెద్ద ప్రతి వాక్యాన్ని ఫలబడి అది ఫలించేలాగా చేయపడండి వృధా కాలానికి వారి విశేషం ప్రదర్శన పలువునలేకపోయినారు వారి విషయం ప్రార్థిస్తాం వారి పండుగ నిముగ్న ఉండగా వారిని ఆశ్రయించండి వారి ప్రాధాన్యత ఇచ్చేది శాంతి సభ తెచ్చేయండి రక్షణ ప్రణాళిక పోగొట్టుకోకుండా కాపడమని ప్రార్థిస్తుంటుంది ముఖ్యంగా బయటకు తీసుకుంటారండి మీ పక్షంగా జీవించి బిడ్డలు ఎక్కువగా ప్రార్థిస్తున్నారు సాంక్ష్యత నటించండి ప్రభావం కవిరాం గురించి కార్డ్ చేస్తున్నాం బిజె గురించి కార్డు చేస్తున్నాం అబ్రహాం గురించి కార్జిస్తున్నాం తదితరుల గురించి కార్డు ఏదైతే హెల్త్ సమస్య వెళ్తున్నారో వాళ్ళందరినీ చట్టపరచండి మగ్గనం చేయండి మీ చక్క ఫోర్త్ వర్షం స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్ పైన అవంత్రం నీకే సంస్థ ఒక్క చెప్తున్నాం తండ్రి సంస్థని విదేశాన్ని మీకే సంస్థ అప్ప చెప్తున్నాం నేను మీరే కానీ చండి గొప్ప దేశంగా మార్చండి తర్వాత ఆర్థిక దేశంగా మార్చండి ప్రార్థిస్తాం మణిమార్దంగా ఈ దేశాన్ని తరుచుకోండి నడిపించి వేరే మతీ కృష్ణ ప్రార్థిస్తా తండ్రి ఆ మేన్ మన ప్రమైన ఏ శ్రీ క్రీస్తు కృష్ణ సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడే ఆ మేన్ హలో